వైషుద్ర ప్రేమాల దేవా కృపణ తండ్రి దేవా ఇసయ నీకు లెక్కలేని బంధనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత హలలియ రజ వైశుద్ధ్రమైన సర్వశక్తి మంత్ర సర్వాధికారి వందనాలు ప్రభ దేవాచు ప్రభ మమ్మల్ని మీరు సజ్వు లెక్క నిలబెట్టినందుకు వందనాలు ప్రభ దేవాచు ప్రభ మాకు ప్రాణం పోషణ గొప్ప దేవుడో ప్రభా నీకు వందనాలు తండ్రి దేవాయేచు ప్రభ దినదిన ప్రభ నీలో ఎదగడానికి ప్రభ ప్రతి ఒక్క సమయం కూడా ప్రభా నీకే కేటాయించుకునేలాగా ప్రభ మాకు ఇంకా నేర్పించని ప్రభావ నీకేస్తండి నీ యొక్క తాజా మన చేత ప్రభావం నేర్పించే ప్రభా దాని మేము నడుచుకునే వారి లాగా మాకు తయారు చేయండి ప్రభా ఏసీ నీకే ఉండాలి తండ్రి దేవాయప్ర ప్రభా ప్రతి ఒక్క బిడ్డల చేత మీరు మాట్లాడండి ప్రభ రాణి బిడ్డలు ఉంటే రప్పించండి ప్రభా దేమాచ ప్రభావం ప్రతి మరి సమయం వ్యర్థం చేసుకోకుండా ప్రభా నీ సన్నిధికి రావాల ప్రభ దేవాయసు ప్రభా ఉన్న సమయంలో ప్రభా నేను స్థుతించి ఆరాధించాల ప్రభా దేవాయచు ప్రభా మరి వాక్యం చేత మీరు మాట్లాడం ప్రభా పాటల చేత ప్రభా మీ పొందండి ప్రభా అదే రీతిగా ప్రభా మరి ముఖ్యంగా ప్రభా నీ యొక్క పరిశుధాత్మ శక్తి చేత మాకు నడిపింపుదా ఇచ్చే ప్రభా ప్రతి మీరు మాట్లాడండి ప్రభా దేవాయ ప్రభా ప్రతి ఒక్కరు రావాల్సిందే ప్రభా నీ యొక్క ఆత్మకార్యం చెడిగించని ప్రభా దేవాయొక్క ప్రభావ ప్రతి ఒక్కరిని కూడా ప్రభావించి నడిపించుకోమని మరి ఆది అంతము మీరే ఉండి నడిపిస్తారని ఏడ్చి కూసిన ప్రార్థిస్తాం తండ్రి పాట పాడుతున్నాను అక్కడ సమయంలో కడబూర శబ్దముతో ఏసుని చేరుకునే విశ్వాసము నీకుందా రాకడ సమయంలో కడబూర శబ్దముతో ఏసును చేరుకునే విశ్వాసము నీకుందా రావయ్యా ఏసయ్యా వేగ రావయ్యా రావయ్య ఏసునాద వేగమె రావయ్యా రావయ్యా ఏ సయ్య వేగ రావయ్యా రావయ్య నాదా వేగమే రావయ్యా రాకడ సమయంలో కడబూర శబ్దముతో ఏసుని చేరుకునే విశ్వాసము నీకుందా ఏ సయ్యా రాకడ సమయంలో ఎదురే గే రక్షణ నీకుందా ఏ సయ్య రాకడ సమయంలో ఎదురే గే రక్షణ నీకుందా లోకాశలపై విజయము నీకుందా లోకాశలపై విజయము నీకుందా రావయ్య ఏ vegaravayya ravayya yesunaada vega mera vayya ravayya yes, vega, yesayya vegara vayya రావయ్యా ఏసునాదా వేగమె రావయ్యా రాకడ సమయంలో కడబూర శబ్దముతో ఏసుని చేరుకునే విశ్వాసము నీకుందా రాకడ సమయంలో కడబూర శబ్దముతో ఏసుని చేరుకునే విశ్వాసము నీకుందా ఇంపై దుపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా ఇంపై ఏకాంత ప్రార్థన నీకుందా ఏసు ఆశించే దీనా మనసుందా ఏసు ఆశించే దీనా మనసుందా రావయ్యా ఏ సయ్యా వేగ రావయ్యా రావయ్యా ఏ సునాద వేగమె రావయ్యా రావయ్య ఏస్తయ్య వేగ రావయ్యా రావయ్య ఏసునాద వేగమరావయ్యా రాకడ సమయంలో కడబూర శబ్దముతో ఏసుని చేరుకునే విశ్వాసము నీకుంద రాకడ సమయంలో కడబూర శబ్దముతో ఏసుని చేరుకునే విశ్వాసము నీకుందా దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి కలి నీకుందా దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా ఏ సునాథునితో సహవాసము నీకుందా ఏ సునాదునితో సహవాసము నీకుందా రావయ్యా ఏ వేగ రావయ్యా రావయ్యా ఏనాద వేగ మెరావయ్యా రావయ్యా ఏ సయ్యా వేగ రావ్యా రావయ్యా ఏ నాద వేగ రాకడ సమయములో కడబూర శబ్దముతో ఏసుని చేరుకునే విశ్వాసము నీకుందా రాకడ సమయంలో కడబూర శబ్దముతో ఏసుని విశ్వాసము నీకుందా శ్రమలో నా సహనం తుతిించే నాలుక నీకుందా శ్రమలో నా సహనం నీకుందా ంచే నాలుక నీకుందా ఆత్మల కొరకైనా భారము నీకుందా ఆత్మల కొరకైనా భారము నీకుందా రావయ్యా ఏ సయ్యా వేగ రావయ్యా రావయ్యా ఏ సునాద రావయ్యా రావయ్య ఏసయ్యా వేగ రావయ్యా రావయ్య ఏసునాద వేగమే రావయ్యా రాకడ సమయంలో కడబూర శబ్దముతో ఏసుని చేరుకునే విశ్వాసము నీకుంద రాకడ సమయంలో కడబూర శబ్దముతో ఏసుని విశ్వాసము నీకుందా నీ పాత రోత జీవితము నీ పాప హృదయము మారిందా నీ పాత రోత జీవితము నీ పాప హృదయము మారిందా నూతన హృదయముతో ఆరాధన నీకుందా నూతన హృదయముతో ఆరాధన నీకుందా రావయ్య ఏ వేగ రావయ్య రావయ్యా ఏ నాదా వేగమ రావయ రావయ్యా ఏ నాదా వేగ రావయ్యా రావయ్యా య్యా వేగమే రావయ్యా రాకడ సమయంలో కడబూర శబ్దముతో ఏసుని విశ్వాసము నీకుంద రాకడ సమయంలో కడబూర శబ్దముతో ఏసుని చేరుకునే విశ్వాసము నీకుందన్నిటి కన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా అన్నిటి కన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా ఎల్లా వేళలలో స్థుతి యాగము నీకుందా ఎల్లా వేళలలో స్థుతి యాగము నీకుందా రావయ్య ఏ సయ్యా వేగా రావయ్యా రావయ్య ఏసునాద వేగమెరావయ్యా రావయ్య ఏసయ్య వేగ రావయ్యా రావయ్య ఏసునాద వేగమెరావయ్యా రాకడ సమయంలో కడబూర శబ్దముతో ఏసుని చేరుకునే విశ్వాసము నీకుంద రాకడ సమయంలో కడబూర శబ్ద ని చేరుకునే విశ్వాసము నీకుంద విశ్వాసము నీకుందైజ్లాడక్క నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నాడుపు చేతిలో శీలాండేను నుక్షేణము నన్ను చెక్కుము శిల్పీ చేతిలో శిలా లుండెను నన్ను చెక్కుము నీ చేతిలో నన్ను పటుకో నీ ఆత్మాతో నన్ను నాడుకో శిల్పీ చేతిలో శిలా anukshenamu <laughs> nanu chakuma andakara loyaloona <laughs> sancharinchina bhayamuledu andakara loyaloona sancharinchina bhayamuledu ee vakyam shakti galadi నాతృవకూ నిత్య వెలుగు మీ వాక్యం శక్తి గలది నాతృవకు నిత్య వెలుగు నీ నన్ను పటుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో ను నను నన్ను చెక్కు గోర నేను తండ్రి పాపయు బిలో పాడి తిని గోర పాపిని తండ్రి పపాయబిలో శుద్ధి చేయము పొందని బూ నీదు ప్రేమాను సేవా నచ్చును శుద్ధి చేయుము పొందని బూ నీదు ప్రేమాను నన్ను పటుకో నీ ఆత్మలతో నన్ను నడుపు శిల్పించతిలో శీలాలుండేను నను సంఖ్యాకాండము ఇరవైలో ఎనిమిదో వచ్చినము సంఖ్యాకాండం అక్క నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోను ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము అది నీళ్లు నిచ్చును నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకు త్రాగుటకిమ్ముయా కర్రను తీర్చుకొని నీవు నీ సహోదరుడైన ఆహోరణ టేక్ అండ్ స్టప్ అండ్ అసెంబ్లీ ది కాంగ్రిగేషన్స్ యూ అండ్ యువర్ బ్రదర్ ఆరోన్ ఆర్ టు స్పీక్ టు ది రాక్ వైల్ దేర్ వాచింగ్ ఇక్కడ ఏమనుందంటే నీవు నీ కర్రను తీసుకొని నీవు నీ సహోదరుడైన ఆహరణ అంటే కర్ర అంటే ఎట్లా అంటే ఒక అథారిటీకి కూడా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో మనం లీడింగ్ చేసినప్పుడు టీచర్స్ ఒక స్టిక్ అనేది మనకి ఇస్తారు అంటే లీడింగ్ ఉంటేనే ఆ యొక్క ఎథారిటీ అనేది ఉంటేనే ఇస్తారు ఇంకోటి ఏంటంటే కర్ర చూసుకుంటే దానికి సపోర్టింగ్ ఆఫ్ లైఫ్ అని కూడా తెలుస్తుంది జేన్స్ రాంగ్ తో మనం చూసుకుంటే సపోర్టింగ్ ఆఫ్ లైఫ్ ఒకటి మళ్ళా ఒక తెగ శిక్షించడము పాలించడము లేదా నడవడము దిద్దుబాటు ఒక బ్రాంచ్ కింది కూడా లెక్క అంటే ఆ కర్రకి అన్ని మీనింగ్స్ ఉన్నాయి రాడ్ కూడా అంటారు ఇంగ్లీష్ లో జేమ్స్ ట్రాంగ్ నెంబర్స్ లో హెచ్ ఫైవ్ వన్ లో ఏ బ్రాంచ్ ఉంది ఒక తెగ శిక్షించడం ఉంది అలంకరిక దిద్దుబాటు అంటే ఆ కర్రకి అంత పవర్ ఉంది అంటే ఒక అథారిటీ ఒక బ్రాంచ్ లాగా చెప్తున్నారు ఒక కర్ర అలంకరింపబడము లేకపోతే సపోర్టింగ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు అంటే నార్మల్గా నడవడానికి ఒక స్టిక్ అనేది తీసుకుంటారు కదా అట్లనే ఇక్కడ ఏమని చెప్తుందంటే నీవు నీ కర్రని తీసుకొని నీవు నీ సహోదరుడైన ఆహారను అంటే దేవుడు ఆయన చెప్తున్నాడు నీ కర్ర తీసుకోమంటాడు అంటే దేవుడు ఇచ్చిన ఒక ఎథారిటీ ఏసై ఇచ్చినాడు ఇచ్చినాక ఆయన ఏమంటున్నాడు అంటే తీసుకొని నీవు నీ సహోదరుడైన ఆహారను ఆహోరణ అంటే కూడా ఆయన తీసుకొని తన వెళ్ళమంటు కదా ఆహరణి కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి యారోన్ ఏమనుందంటే తన నేనుకి అర్థం ఏమనుంది అంటే లైట్ ఉంది ఆరోన్ అంటే లైట్ ఉంది బ్రైట్నెస్ ఉంది ద్ర బ్రదర్ ఆఫ్ మోజస్ అండ్ అంటే ఫస్ట్ హయ్యర్ ప్రీస్ట్ అని ఉంది ద బ్రదర్ ఆఫ్ మోజస్ Uh, leviticals and they first highest preacher ani undi ante ah uh, ahurul ni teeskoni vellam antunnadi devu akada uh, ante mosey ki devu cheptunadu aa staff ni teesko nuvu ikkadithe janam unnaro aa janananta nu pogu jesi vaalle iduta ikkada em anantunte ante bhandato maatladamu adi niku neeli icchenu anantunadu ante bhandato maatladamu ah saajyanga chala mandi bhanda ante endo anannukutaru కని మనకు తెలుసు బండ అంటే ఏంటిదో బండ అంటే ఇక్కడ నేను రాసుకునే కొన్ని వర్డ్స్ చాలా మీనింగ్స్ ఉన్నాయి స్పిరిచువల్ రాక్స్ ఒకటి ఉంది బండ అంటే కూడా దేవు దేవునికి అంటే ఆ చూపిస్తుంది ఆ వర్డ్ ఏమని చూపిస్తుంది బండ అంటేనేమో స్ట్రాంగ్ హోల్డర్ అని ఒకటి ఉంది అంటే బలమైన పట్టు స్పిరిచువల్ రాక్ అన్నప్పుడు బలమైన పట్టు లేకపోతే అరేజ్ సిఆర్ఏ జీజి వై గ్రాడ్యుల్ రాక్ అని ఒకటి ఉంది గ్రాడ్యుల్ రాక్ అంటే కూడా నేను రాసుకున్నాను ఏమని అనంటే ఆ కొండాని వస్తుంది పర్వతం వస్తుంది కఠినమైన అంటే కొన్ని కొన్ని వర్డ్స్ ఉన్నాయి ఆ చట్టాన్ని అని కూడా వస్తుంది హిందీలో వర్డ్ ఇక్కడ చూసుకుంటే మనము రాక్కి బలమైనది చూసుకుంటే ఒక మనిషి ముఖం బలమైన లక్షణము మరియు ఆ తనతో గీతలో కలిగిన ఉండటము అంటే ప్రతి ఒక్కటి ఒక గీతని క్యాంపరిషన్ చేసుకుంటే అంటే ఒక లైన్ని చూసుకుంటే ఆ లైన్ ఎంత స్ట్రైట్ గా ఉంటుందో ఒక కొలత కింది కూడా వస్తుందన్నమాట మెజర్మెంట్ కిందికి అంటే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉండడము బలమైన పట్టు మనకు ఉండాలా అని చెప్తుంది అందుకే ఆ కరం తీసుకొని దేవుడు ఉమ్మంటుంది ఇంకోటి ఏంటంటే ఆ బండతో మాట్లాడమంటుంది కదా దేవుడు మరి ఆ బండతో మాట్లాడాలంటే దేవునితోనే ఆయన మాట్లాడమంట అంటే ఆల్రెడీ దేవుడు ఎథారిటీ ఇచ్చిండు సపోర్టింగ్ ఆఫ్ లైఫ్ ఇంకొక దగ్గర నేను జేమ్ స్ట్రాంగ్ నెంబర్స్ లో చూశాను ఏమని ఉందంటే రాక్ అన్నప్పుడు నేను రాసుకున్నా జేమ్ స్ట్రాంగ్ నెంబర్స్ త్రిబుల్ ఫైవ్ అందులో ఏముందంటే ద రాక్ అంటే జెహోవా ఆఫ్ సెక్యూరిటీ అంటే ఎహోవ భద్రత దేవుని యొక్క భద్రత అని కూడా ఉంది ఇప్పుడు బండతో మాట్లాడడం అంటే ఇంకా దేవుని యొక్క భద్రత ఉంది దేవుని యొక్క భద్రత ఉంది కాబట్టి ఆయన మాట్లాడమంటుంది టేక్ ది స్టాప్ అండ్ ది అసెంబ్లీ ది కాంగ్రిగేషన్స్ యూ అండ్ యువర్ బ్రదర్ ఆరు ఆర్ టు ది స్పీక్ టు ది రాక్ స్పీక్ టు ది రాక్ ఆ బండతో మాట్లాడం వెల్ ది ఆర్ వాచింగ్ వాళ్ళు వాచింగ్ చేస్తున్నారో అండ్ ఇట్ విల్ బి పోర్ అవుట్ ఇట్ వాటర్ ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో ఆ నీళ్లు బయటికి వస్తున్నాయి యూ విల్ బ్రింగ్ అవుట్ వాటర్ ఫ్రమ్ ది రాక్ ను ఎప్పుడైతే మాట్లాడతావో ఆ బండ నుంచి వాటర్ వస్తుంది అంటే ఎప్పుడైతే మనం దేవునితో మాట్లాడతామో దేవునితో ఎప్పుడైతే మన సహవాసం ఉంటుందో ఆ దేవుడు అన్నిటి మీద మనకు అధికారం ఇచ్చినప్పుడు ఆయన శక్తిని మనం పొందుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు కదా సో ఆయన మనతో మాట్లాడినప్పుడు సమృద్ధిగా వాటర్ అనేది వస్తుంది ఎట్లా దేవుని యొక్క వాక్కు చేత దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్క వాక్యాలు మన హృదయంలో నానబారుతుంటా అన్నమాట డెప్త్ ఆఫ్ వాటర్ అనమాట అది కూడా నేను చూసుకున్నాను వాటర్ ఆ వాటర్ కూడా ఆ మనకి ఎట్లా చూపిస్తుందంటే ఆ వాటర్ అన్నప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాలి దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మన హృదయని క్లీన్ చేసుకోవడము ఆ వాటర్ చాలా విధాలుగా యూజ్ అవుతుంది కదా వాక్యం చేత మన హృదయని పరిశుధపరచుకోవాలా ఆ వాక్యం చేతనే దేవుడు మనకు నడిపిస్తుంటడం అంటే దేవుడు చూపించే విధానాలు ఆయన బండతో మాట్లాడినప్పుడు సమృద్ధిగా నీళ్ళు ఇచ్చాను అని అంటే సమృద్ధిగా దేవుని యొక్క వాటర్ మనకి రావాలి అనంటే సమృద్ధిగా మనం పొందుకోవాల నీవు వారికి వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి రప్పించి సమాజము నకును వారి పశులకు త్రాగించుము మరి ఇక్కడ దేవుడు మనకు వాగ్దానం చేసిండు ఆల్రెడీ ఎథారిటీ ఇచ్చిండు సో ఆ ఎథారిటీ ఇచ్చినాక ఆయన యొక్క శక్తి పొందుకున్నాకనే మనం ఏవైనా చేయగలుగుతాం లేకపోతే ఏం చేయలేం అంటే ఆ జనానికి ఎవరైతే గొప్ప జనం ఉన్నారో ఆ జనానికి మనం సుమార్త ప్రకటించాలి అనంటే మనలో ఎట్లా దేవుని యొక్క వాక్కు నిండిపాలి అంటే మన హృదయంలో దేవుని యొక్క వాక్యం నిండి నిండాలన్నమాట దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటేనే మనం వాళ్ళకు చెప్పగలుగుతాము యు విల్ బ్రింక్ వాటర్ అవుట్ వాటర్ ఫ్రమ్ ది రాక్ అంటే దేవునితో మాట్లాడినప్పుడే దేవుడు మనకు వైస్ చూపిస్తుంటాడు ఇప్పుడు చూడండి మనం సామ్స్ సెవెంటీ ఎయిట్ సిక్స్టీన్త్ వచ్చినంలో చూసుకుంటే మనము శామ్స్ సెవెంటీ ఎయిట్ సిక్స్టీన్త్ వచ్చినంలో చూసుకుంటే బండతో బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించను నదులు వలె ప్రవహింపజేసెను అని ఉంటది ఒకసారి మీరు చదివితే మీకు అర్థం అవుతుంది చదువుతున్నా బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించను నదుల వల్లే నీళ్లు ప్రవహింపజేస్తను చూడండి బండలో నుండి ఆయన నీటి కాలువను రప్పించడం అంటే ఆ దేవుళ్ళో మనం దేవుడు ఆయన వాక్యం చేత మనల్ని ఆయన వాక్యము మన హృదయంలుంటే ఎక్కడికి పోయినా తువాత ప్రకటించే వారి లాగా ఉంటము వెలిగించే వారి లాగా ఉంటాము ఆయన మనం ఆ విధంగా నడిపిస్తుంటాం దేవుడు మళ్ళీ శామ్స్ థర్టీ త్రీ నైన్త్ వచ్చినంలో కూడా చూసుకుంటే మనకు అర్థమేతది ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం అయ్యను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడను చూడండి మరి ఆయన మాట సెలవీయగానే దాని ప్రకారం మరి ఎప్పుడైతే దేవుడు ఎథారిటీ ఇచ్చినప్పుడు ఆయన శక్తిలు మనలో నిండినప్పుడు మనము ఏ బర్డ్ అయితే ప్రనౌన్స్ చేస్తామో అది లైఫ్ లో జరుగుతుంటే అనమాట ఇక్కడ కొంచెం సౌండ్ వచ్చింది బ్రదర్ అందుకే మీతో పెట్టినాను ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆయన ఆజ్ఞాపించిన గాని చూడండి ఎప్పుడైతే దేవుడు అథారిటీ ఇచ్చిందో ఆయన పవర్ ఎప్పుడైతే మనలో కలుస్తుందో సో ఎవ్రీ జరుగుతూ ఉంటుంది అనమాట ఎవ్రీథింగ్ అందుకే దేవుడు ఇక్కడ అంటుడు ఆ నిర్గామ సంఖ్యాకాండంలో అయితే చాప్టర్ లో ఆయన అంటుంది కదా బండితో మాట్లాడితే నీళ్ళు ఇస్తా అని అంటుంది దేవుడు అంటే దేవుడితో మనం అడిగినప్పుడు ఆయన అడిగింది ప్రతి ఒక్కటే అనిస్తా అంటాడు సో ఈ కాలంలో మనం చూసుకుంటే దేవుని మనం ఏం అడగాలంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మని అడగాలనమాట దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ఆయన అడిగింది ప్రతి ఒక్కటే అనిస్తడు ఎందుకంటే మనకు మాథ్యూలో కూడా ఉంటది మాథ్యూలో ఉంటది యాక్స్ చాప్టర్ సెకండ్ లో కూడా మనకు ఉంటది అడిగింది ప్రతి ఒక్కటి ఆయన ఇస్తుంటారు సెకండ్ చాప్టర్ లో వన్ టు ఫోర్ వరకు అట్లా మనం చూసుకుంటే ప్రతి ఒక్కటి ఆయన కలుగుతుంది ఆయన లేనిది ఏది లేదు అని మనకు తెలుస్తుంది కదా అందుకే ఆయన ఇక్కడ ఏమంటున్నంటే ఆ నీవు నీవు వారి కొరకు నీళ్లు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకు త్రాగించుము అంటే ఇక్కడ చూసుకుంటే ఫోర్ గ్రూప్స్ మనకు తెలిసిపోతుంది ఆ దేవునితో మాట్లాడడము దేవునితో నడవడము మరి మోర్షి నడిపించడము మరి ఆయన ఒక చిన్న గుంపుకి దగ్గర ఏర్పరచుకున్న జన సమూహం ఎంతో మంది ఉన్నారు అంటే సమాజం ఎంతో మంది ఉన్నారు పాపులేషన్ చాలా మంది ఉన్నారు సో ఎంతో మంది జనము ఆయన ఒక గొప్ప జనము ఇంకా ఇక్కడ అందరికీ సమృద్ధిగా ఇస్తున్నారు దేవుడు పశువులు కూడా అంటే అక్కడ కూడా రెండు గుంపులు కూడా వస్తున్నాయి మరి ఇక్కడ నైన్త్ వచ్చినంలో చూసుకుంటే ఏహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రని తీసుకొని పోయాను అంటే చూడండి ఆ కర్ర ఎక్కడి నుంచి దేవుని యొక్క సన్నిధి నుంచే ఆ కర్ర తీసుకపోయింది దేవుని యొక్క సన్నిధి నుంచే అంటే ఎప్పుడైతే బండతో మాట్లాడినప్పుడు ఆ అంటే యుగానికి ఒక రాయి కూడా వస్తుంది కొండ కూడా వస్తుంది కోట కూడా వస్తుంది సో అలాగే యుగానికి కూడా ఒక రాయిగా తెలుస్తుంది సో యుగ యుగాలకు దేవుడి నుంచే మనం పొందుకోవాల్సింది ఏవైనా సో ఆయన నుంచే మనం ఎవ్రీథింగ్ పొందుకుంటున్నాము సో ఆయన ఇచ్చిన ప్రతి అథారిటీ ఆయన ఇచ్చిన శక్తి అది మనం నడుచుకుంటున్నాం కాబట్టి దేవుడు మనకు ఇంకా అనేకమైన బయలుపరుస్తూ ఉంటారు కదా అట్లనే ఇక్కడ ఏమవుతుందంటే ఆయన సన్నిధి నుంచే ఆ యొక్క స్టిక్ రావు అంటే స్టాఫ్ అయితే ఏహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోష ఆయన సన్నిధి నుంచి ఆ కర్రను తీర్చుకొని పోయిను టెన్త్ వచ్చిన చూడండి తర్వాత మోష ఆహరణతో ఆ బండ ఎదుట సమాజం పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహాల వీడించిన మేము ఈ బండలో నుండి మీ కొరకు మీ నీళ్లు రక్షించను కానీ చూసుకుంటే మనము ఏహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు దేవుడు ఆల్రెడీ ఆజ్ఞ ఇచ్చినడు ఆ అంటే మోసకి ఇచ్చినాక ఆ మోస రన్ చేసినాక ఇక్కడ ఏమే సమాజంలో అందని కాంగ్రిగేషన్స్ వారిని అందరినీ పొగు చేస్తే వారికి చెప్తున్నారనమాట దేవుని యొక్క సువాత వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు విన్నకాడకే విన్నారు అంటే మనకు ఈ వచనంలో తెలిసిపోతుంది థర్టీ త్రీ లో ఒకసారి చూడ చదవను బ్రదర్ థర్టీ త్రీ ఒక్క నుంచి థర్టీ త్రీ నైన్ కాదు సెవెంటీ ఎయిట్ సిక్స్టీన్ నుంచి చదవనిపోతే అంటే ఎన్నో అధ్యాయన సెవెంటీ ఎయిట్ పదహారు సెవెంటీ 78 బండలలో బండల నుండి ఆయన నీటి కాలువలు రపించను నదుల వల్లే నీళ్లు ప్రవహింపజేసను అయినను ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచూనే వచ్చిరి అడవిలో మహోన్నతిని మీద తిరగబడి వారు తమ ఆశకులది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుణ్ణి శోధించరి చూడండి ఇక్కడనే అర్థం చూడం ఆల్రెడీ వాళ్ళు దేవుడు చేసిన ఎవ్రీథింగ్ చూసినారు బండ నుంచి వాటర్ రావడం చూశారు ఆ వాటర్ సమృద్ధిగా తాగినారు సో ఎవ్రీథింగ్ వాళ్ళు పొందుకున్నారు దేవుని అంటే ఆయన చేసిన మెరాకల్స్ ఎవ్రీథింగ్ వాళ్ళు చూసినారు కానీ వాళ్ళు ఏం చేశారంటే దేవునికి విరువనే ఉన్నారు ఇంకా ఇక్కను పాపం చేయనని వారి పాపము చేస్తూనే వచ్చి ఇంకా పాపం చేసుకుంటని వచ్చినారనమాట చూడండి దేవుని యొక్క దృష్టికి మనము నీతిని అనుసరించి నడుచుకోవాల్సింది పోయి ఆ ఇజ్రాయల్స్ ప్రజలు అందరూ ఆ ఎవ్రీథింగ్ చూస్తున్నారు కానీ ఒక టైంకి వచ్చేసరికి వాళ్ళు ఏమైపోతున్నారు అంటే దేవుని వాడుకుంటున్నారు ఆ దాంత తాకు వదిలేసుకుంటున్నారు తెలుస్తుంది అంటే వాళ్ళకు ఆకలేసినప్పుడే దేవుని అడుగుతున్నారు అంతవరకు వాళ్ళు అడగట్లే అంటే ఇష్టం లైఫ్ వాళ్ళు జీవిస్తున్నారు ఎందుకంటే మనము ఇందులోనే చూసుకుంటాము ah uh, greyman undante valu endukattu behave chesinaarante ah ikade emandi arun art to speak to the rock while they watching and it will be poured out it water you will bring out water from the rock and the providing thing from the congregations and the live stock and matter అంటే ఇక్కడ ఎల్ఐ వి లైఫ్ స్టా స్టాక్ వచ్చేసి దీన్ని ఏమంటారు అంటే నేను ఇక్కడ రాసుకున్నాను పశువులకు సంబంధించిన వాటికి ఉన్నాయమాట లేకపోతే బీస్టల్ క్యాటిల్స్ అని ఉన్నాయి అంటే ఇవి రెండు గుంపులకు సాదృశ్యం అవుతుంది అయితే వీళ్ళు ఏం చేస్తారు ప్రతి దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు ప్రతి ఒక్కరు దేవుణ్ణి అంకరించి కని చీర లాస్ట్ చూసేసరికి వీళ్ళు ఏమైపోయినారంటే ఆ గొప్ప జనం ఒకటి అయిపోయింది ఇంకా రెండు గుంపులు అయిపోయినాయి వాళ్ళు ఏంటంటే దేవునికి తిరుగుబాటు చేసినారు మరి ఆహారం ఉన్నప్పుడు ఆ టెన్ కమాండ్మెంట్స్ మోసే తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళంతా ఇష్టం వచ్చిన బిహేవింగ్ చేశారు అంటే దేవుని మాటకి వాళ్ళు తిరుగుబాటు చేసినారు దేవుడు ఆయన విశ్వాసం పెట్టి ఆయన పట్ల నడుచుకోవాల్సింది వాళ్ళు ఏం చేశారంటే దేవునికి తిరుగుబాటు చేశారు దేవునికి కోపం తెప్పించినారు వాళ్ళు ఇంకా పాపం మీద పాపం చేసినారు ఆ యొక్క దూడని చేసుకుని వాటిని మొక్కడము ఇవన్నీ చేయడము ఒక పాపమే కదా అందుకే వాళ్ళు అవన్నీ చేసుకుంటా దేవుని దృష్టికి వాళ్ళు ఏం కోపం తెప్పించేశారు ఇంకా దేవునికి అందుకే దేవుడు ఏం చేశారంటే ఆ టెన్ కమాండ్మెంట్స్ పడేసినప్పుడు ఎంతమంది దేవుని పట్ల ఉన్నారు వాళ్ళందరూ పక్కకు ఇంకా మిగిలిన వాళ్ళంతా నాశనం అయిపోయినారు కదా అందుకే ఇక్కడ చెప్తుందన్నమాట ఇక్కడ తమ హృదయంలో దేవుని శోధించి అనమాట అంటే వాళ్ళ హృదయంలో దేవుని శోధించడం అంటే వాళ్ళు లోకరీతిగా చూసుకున్నా అట్లనే ఉన్నారు ఈవెన్ ఆత్మీయంగా చూసుకున్నా వాళ్ళు అట్లనే ఉన్నారు అంటే దేవునికి విరోధం చేస్తూనే ఉన్నారు ఇంకా పాపం మీద పాపం చేస్తూనే ఉన్నారు దేవునికి బాధ పెట్టిస్తూనే ఉన్నారు ఇంకా దేవునికి కోపం వచ్చి దేవుడు వాళ్ళని ఆ దూరం చేసేసిందన్నమాట అందుకే ఇక్కనే మనకు అర్థమైపోతుంది మోషే ఒక చిన్న గుంపుకు సాదృశ్యం వస్తుంది ఇంకా జన సమూహం ఇక్కడ చాలా పోగు చేసిన వాళ్ళంతా గొప్ప జనం కిందికి ఇంకా మిగిలిన వాళ్ళు పశువులు సమృద్ధిగా అంటే వాళ్ళంతా తిన్నారు ఎవ్రీ నోస్ గాడ్ దేవుని యొక్క సత్యం వాళ్ళు తెలుసుకోవాల్సింది పోయి ఆ తెలుసు దేవుని యొక్క వాక్యం ప్రకారంగా మనం ఎట్లా వాళ్ళ ఏం అది వాళ్ళకి అన్ని తెలుసు నైన్త్ వచ్చినలా కానీ వాళ్ళు చివరికి వచ్చేసరికి ఏమైపోయినారు అంటే దేవునికి దూరం అయిపోయినారు అందుకే వాళ్ళకు లెవెంత్ వచ్చినంలో కూడా ఆ కర్ర అయితే రెండు మార్లు కొట్టినాక కూడా వాళ్ళకు ఇంకా ఏమంటే జ్ఞానం రాలేదు ఇంకా వాళ్ళకి అప్పుడు మోష తన చెయ్యి ఎత్తి రెండు మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్ళు సమృద్ధిగా ప్రవహించను సమాజం పశువులకు త్రాగను అంటే చూడండి అక్కడ రెండు ఆ కర్రను కూడా అంటే దేవుడు అక్కడ శిక్షించినాక కూడా ఎంతమంది దేవుని పట్టల వచ్చినారు వాళ్ళు కాకుండా ఇంకా గోపజనం కాకుండా అందరూ అంటే గోపజనము ఇంకా తర్పములు తేలిని ఇవన్నీ కలిసి ఏం చూస్తున్నాంటే దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా వింటున్నారు ఎవ్రీథింగ్ వాళ్ళు చూడగలుగుతున్నారు ఎవ్రీథింగ్ వాళ్ళు చేయగలుగుతున్నారు కానీ వాళ్ళు పాటించలేకపోతున్నారు వాటిని సమాజం పశువులు కూడా తాకినాయి అంటే ఎవ్రీ దేవుని కోసము ఏసు ప్రభు కోసము ఆ బండ కోసం తెలుసుకున్న ప్రతి ఒక్కళ్ళు దేవుని యొక్క వాక్యం కోసం తెలుసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఏం చేశారంటే ఆ కొంతమంది ఆ ఇప్పుడు సమృద్ధిగా ఫలించిన వారు నూరు వంద శాతం ఫలించిన వారైతే చిన్న గుంపుకు సాదృశ్యం వస్తుంది ఆ ఇంకా ఆ రెండు తలంతులు ఇంకా కొన్ని తలంతులు చేసాం కాబట్టి ఆయనకు ఉపజన కిందకు ఇంకా మిగిలిన వాళ్ళు ఇంకా ఏం చేయలేరంటే వాళ్ళ స్వల్పం తెలియ కదా అందుకే దేవుడు ఆ విధంగా కూడా చూపిస్తున్నాడు అంటే ఆ జనాలు ఆ విధంగా అంటే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు ఎవ్రీథింగ్ హీ విల్ డూ కానీ ఆ చేస్తున్నారు అంటే ప్రాక్టీస్ చేయలేకపోతున్నారు దేవుని వాళ్ళు దూషిస్తున్నారు ఆ ఇంకా దేవుణ్ణి వాళ్ళు పక్కా పెట్టేసారు ఇంకా వాళ్ళ ఎవ్రీథింగ్ అంటే మేమే గ్రేట్ అనే థాట్ లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఆ యొక్క రెండు గుంపులో ఇంకా మిగిలిన వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు కానీ నూరంతలుగా పలించిన వారు మాత్రమే దేవుని పట్ల వాళ్ళే లక్ష నలభై నాలుగు వేల మందిలో ఉన్నట్లు ఎందుకే ఆయన అంటున్నాడు మనము దేవుని వైపు వచ్చినప్పుడు ఆయనలో మనము దత్తగా వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఆ తట్టుకోలే అంటే లెఫ్ట్ రైట్ టర్న్ కాకుండా స్ట్రైట్ గా ఆయన వైపే పోమాలా కానీ ఇక్కడ వీళ్ళు పోలేక కావాలి ఏం చేశారు అంటే దేవుడు శిక్ష ఇచ్చినడు ఇజ్రాయలిస్ ప్రజలకు ఆత్మీయమైన ఇజ్రాయల్స్ ప్రజలు ఎంతమంది దేవుని యొక్క సత్యం తెలియని వారు ఉన్నారు వాళ్ళకు దేవుడు రెండు మాటలు శిక్షించినాడు అయినా వాళ్ళలో కొంతమంది వచ్చినారు కొంతమంది రాలేకపోయినాడు కానీ ఆయన ఉగ్రత చేత ఆయన ప్రేమ చేత ఆయన శిక్షించుకొని దగ్గరికి రప్పించుకున్నాడు కానీ ఇంకా రెండు వాళ్ళని అయితే దేవుడు దూరం చేసింది అంటే లైఫ్ స్టాక్స్ వాళ్ళని ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సందర్భం తెలియ వాళ్ళ విషయంలో అనమాట అందుకే దేవుడు మనకు చెప్పింది ఒకటి ఆయన్ని అడిగింది ప్రతి ఒక్కటి ఇతడు ఎందుకంటే ఆయన ఇక్కడ కూడా చెప్తాను మనకు సాయంసో ఎయిటీన్ సెకండ్ వర్చ్ లో మనకి ఏమంటాడంటే ఏ హోవా నా శైలమా నా కోట నన్ను రక్షించు నా కేడము నా రక్షణ శృంగారము నా ఉన్నత దుర్గము నా దేవుడ నేను ఆయననే ఆశ్రయము అంటే ఆయననే ఆయననే ఎవ్రీథింగ్ కదా ఆయననే మనకు కోట ఆయననే మనకు ఎవ్రీథింగ్ ఆయననే ఉన్నాక ఇంకా మనం వేరుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు చాలా మంది మీద ఆధారపడుతుంటారు అంటే దేవుని వైపు చూడకుండా వాళ్ళు మనుషుల వైపే చూశారు మనుషుల వైపు రన్ అవుతుంటారు అన్నమాట వాళ్ళ లైఫ్ అంతా అట్లా వెళ్ళిపోయి వాళ్ళు భయపడి ఇదైపోయారు అందుకే దేవుడు అంటుడు పాపము చేయద్దంటుండు భయపడద్దు అని అంటున్నారు ఆ ఎప్పుడైతే మనం పాపం చేస్తామో అప్పుడే మనకు భయం ఉంటది ఆ పాపము లేక చేయకపోతే మనకు భయం ఉండదు ఎందుకంటే డైరెక్ట్ మనం దేవునితోనే మాట్లాడుతుంటాము ఆయన మనకు వాక్యాల ద్వారా మాట్లాడుతుంటారు మన హృదయాల చేత మనం మాట్లాడుతుంటారు దేవుడు అందుకే ఆయన అదే చెప్తున్నా ఏ తప్పు చేయకుండా ఆయన మనకు కాపాడాలి అంటే ఆయన పరిశుద్ధాత్మని పొందుకోవాలా ఆయన అప్పుడు ఆయన మనం గైడ్ చేస్తూ ఉంటానమాట అందుకే ఈ వాక్యం చదువుతుంటేనే మన హృదయని క్లీన్ చేసుకుంటాము ఎందుకంటే నేను ఒకటి రాసుకున్నాను ఏం రాక్ ఆఫీ సాల్యువేషన్ అని నేను రాసుకున్నా రాక్ ఆఫీ శాల్యువేషన్ ఎందుకు రాసుకున్నా ఈ రాక్ ఆఫీ శాల్యువేషన్ అంటే దేవుడు చూపిస్తుంది ఏ శైలము మరి దేవుడే కదా మనకు శైలము ఆయననే కోట ఆయననే రక్షించేవాడు సో ఆయననే మనకు రక్షించాల ఆయన ఆయన నుంచి మనం ఎవ్రీథింగ్ పొందుకున్నాం కాబట్టి ఇటు అటు తిరగకుండా డైరెక్ట్ దేవుని వైపే ఆధారపడేలాగా నడుచుకోవాలన్నమాట అందుకే ఆయన చెప్తున్నాడు ఇక్కడ వంటతో మాట్లాడినప్పుడు సమృద్ధిగా నీళ్ళు అని చెప్తున్నాడు అంటే దేవునితో మనం మాట్లాడినప్పుడు డెఫినెట్ గా ఆయన మనకు వాక్య మాట్లాడతాడు అని దేవుడి ఇక్కడ చూపిస్తున్నాడు మరి ఈ దేవుడు చిన్న వాక్యం గురించి కనుక ఉందని ఒక్కరిగా ప్రార్థిద్దాము పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన తండ్రి జీవం కలిగిన తండ్రి ఎస్ఐనికే వందనాల తండ్రి ప్రభానికే స్థూతుల నాయన స్తోత్రంలో తండ్రి ఈ గడిచిన కాలం అంతా ప్రభా తండ్రిని కృపలో కాచి కాపాడనవు తండ్రి దివారాత్రములో తండ్రి ప్రభ నీ కంటి పాపవలే కాచి కాపడి తండ్రి యొక్క దినముకు కూడా నీ యొక్క నూతనమైన కృప మాకు సమృద్ధిగా అనుగ్రహించినందుకు నీకే వందనాలు తండ్రి నీకే స్థుతులు నేను స్తోత్రంలో తండ్రి సమస్త మహిళ ప్రభావములు నా తండ్రి ఏసయ్య నీకే యుగ యుగములకు కలుగును గాకెలు అవును తండ్రి ప్రభ నేను నీ వాక్యానుసారంగా నడుచుకోకపోవడం పోవడమే నీకు విరోధంగా పాపం చేయడం ప్రభ కాబట్టే ప్రభ నాయన ఈరోజు ప్రైస్తవులు నాయన లోకమంతా నాయన వాక్యాలు వింటున్నారు వాక్యాలు చెప్తున్నారా కానీ ఎవరిలోనూ ఆ వాక్యం ప్రకారంగా ప్రవర్తించే జీవితమే లేదు ప్రభా కాబట్టే ప్రభా అది ఎవరు గ్రహించలేకపోతున్నారు ప్రభా పైన చూపించే భక్తి చూసి మేము కరెక్ట్ గా ఉంటున్నాం అనుకున్నారా వాళ్ళ హృదయాల పరిస్థితి వాక్యానుసారం లేని జీవితం నీకు తిరుగుబాటుతనమే కదా ప్రభా నీకు విరోధమే ప్రభా అది గ్రహించలేకపోతున్నారు ప్రభా కాబట్టే ఈ రోజు సంఘాల్లో సేవకుల్లో నాయన ఎక్కడ చూసినా తోటి సహోదరుల పట్ల ప్రేమ లేదు సమాధానం లేదు ప్రభా నాయన ఒకరి పట్ల ఒకరి కోపము ద్వేషము అంతా ప్రభా ఈ లోకానుసారంగానే ఉన్నారు ప్రభానాయన తండ్రి కాబట్టే ప్రభా తండ్రి ఆ రోజు ఇస్రాయేల్ ప్రజలు ఆ రీతిగానే ఉండి మిమ్మల్ని శోధించినారు ప్రభానాయన తండ్రి ఈరోజు ప్రభ నీ బిడ్డలు ఈ రీతిగా ఉండి మీ పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూనే ఉన్నాం ప్రభానాయన కాబట్టే ప్రభ మాలో వాక్యానుసారమైన జీవితం ఉండాలా ప్రభ నాయన తండ్రి కాబట్టి విన్న వాక్యాలన్నీ మేము మా హృదయంలో నాటుకోవాలా ఆ వాక్యాల ప్రకారంగా మా జీవితాలు మార్చుకోవాలా ప్రభ అది నాయనా ప్రభా నీ పట్ల నిజమైన విశ్వాసము నిజమైన విధేయత నిజమైన భక్తి ప్రభ కానీ ఈరోజు అది లేదు ప్రభా లోకంలో కాబట్టే నాయన అందరి మీద కోప్పడగలుగుతున్నారు ద్వేషం చూపించగలుగుతున్నారు విమర్శించగలుగుతున్నారు వేద్యం ఆడగలుగుతున్నారు దూషించగలుగుతున్నారు అబద్ధాలు నేరాలు అన్ని చేయగలుగుతున్నారు ప్రభా కాబట్టి అది ఎవరు గ్రహించలేకపోతున్నారు ప్రభా నయన కాబట్టే తండ్రి ఈ లోకానికి మేము చెప్పాలా ప్రభా నాయన తండ్రి మీ వాక్యానుసారంగా నడుచుకోకపోతే అది ఎంత భయంకరమైన శిక్షణో ఆ రోజు ఇస్రాయేల్ ప్రజలు అది రుచి చూసినారు ప్రభా ఈ రోజు కూడా ప్రవా ఆ రీతిగానే జరగబోతుంది కాబట్టి ఎన్నో దినాలు మీరు మాకు చూపిస్తున్నారు ప్రభా ప్రకటన గ్రంథం ద్వారా ఎన్నో లేఖనాల ద్వారా ప్రతిదీ మీ ప్రవచనాలన్నీ నెరవేరుతున్నాయి ప్రభా కానీ అది ఎవరు గుర్తెలియని తెలియదు ఆ రోజు నోహవు జలప్రలయం ఎలా ఒక్కసారిగా నాయనా అకస్మాత్తుగా వాళ్ళ మీద పడితే ప్రాభ ఆ రోజు వాళ్ళ పరిస్థితి ఎంతో భయంకరంగా ఉండింది ప్రభ ఈ నీ దినము కూడా అలాంటి దినమే ప్రాభ కాబట్టే ప్రాభ మేము జాగ్రత్తగా ఉండాలా మెలకుగా ఉండాలా మా ఆలోచనలు ఎట్లా మేము ఏ రీతిగా ఉన్నామని మేము సమస్త మా యొక్క విధానాన్ని మేము పరీక్షించుకోవాలా నాయన నీ వాక్యానుసారంగా నాయనా మేము మార్చుకోవాలా శుద్ధీకరించుకోవాలా మమ్మల్ని మేము మా హృదయాలను మా ఆలోచనలు అన్నిటిని మేం స్వస్థత తెచ్చుకోవాలా ప్రభ అన్నిటికన్నా ముఖ్యంగా మీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకుంటేనే ప్రభా నైనా ఈ లోకంలో ప్రభా మేము నీలాగా జీవించగలం ప్రాభ లేదంటే ఈ విధానమే మాలో ఉంటుంది ప్రభ కాబట్టి నీ పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకం మాకు అనుగ్రహించు తండ్రి మాలో ఏ శరీర సంబంధమైన క్రియలు కానీ గుణాలు కానీ నాయన ఆలోచనలు కానీ తలంపులు కానీ అలాంటి మనసు హృదయమే మాకు ఉండొద్దు ప్రభ మాలో క్రీస్తు ఉదయించాల ప్రభా ఎందుకంటే రక్షణ పొందిన జీవితాలన్నీ సమాధి చేయబడిన జీవితాలు ప్రభ ఆ జీవితాల్లో క్రీస్తు వదిగించినప్పుడు మీరు ఈ రీతిగా ఉండరు ప్రభ మీలో ఏమి స్వార్థము కపటము మోసము ఇవి మీలో కనిపించవు ప్రభ ఆ కలవరి స్థితిలో మీరు చూపించిన ప్రేమనే ఉంటది ప్రభ ఆ రోజు ఈ రోజు అది లేదు ప్రభ తోటి సహోదరుల్లో తోటి సేవకుల్లో తోటి సంఘాల్లో అంతా నాయన ఎవరికి వాళ్ళు తగినట్లు విధానాలు పద్ధతులు ఆచారాలు పెట్టుకొని ప్రభ వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి వాళ్ళ ఎంత దారుణమైన స్థితికి వెళ్ళినారు కూడా చూడలేకుండా వాళ్ళ కళ్ళకి ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలుగు ఆ గుడ్డితనానికి స్వస్థత రావాలా ప్రాభ అప్పుడే వాళ్ళు చూడగలరు ప్రాభ కాబట్టి ఆ రీతిగా మీ వాక్యాలు మేము చూడాలా మేము చూడాలా ప్రాభ ఎవరు అర్థం చేసుకొని రీతిగా చూసి అర్థం చేసుకొని గ్రహించి మా జీవితాలు సరి సరి చేసుకొని అనేకులను సరి చేసేలాగా మీరే నడిపించండి మీ అభిషేకం అనుగ్రహించండి మాలో ఏమి వాక్యానుసారం లేని జీవితం ఉంటే తీసివేసి నాయన మాలో ఏమైనా వేషధారణ ఉంటే తీసివేయండి ప్రాభ చూసే చూపులు అన్ని వేషధారణ జీవితం వేషధారణ ప్రార్థన వేషధారణ భక్తి వాక్యాలు ఇవన్నీ ఉంటే అవి తొలగించి ప్రాభ నాయన మీరు కలిగిన ప్రాభ మీరు నిజస్వరూపం ప్రభ కాబట్టి మేము కూడా అలానే ఉండాల ప్రాభ కాబట్టి ఆ రీతిగా మమ్మల్ని మార్చమని వాక్యంధారని స్వరంధార మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నజరేడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి పరిశుధర ప్రేమల దేవా కృపణ తండ్రి దేవాయ స్థానికులు ఎక్కడైనా బంధునాలు కృతజ్ఞతల పరిశుధ్రమైన సర్వశక్తి మంతుల సర్వాధికారులు నీకు వందనాల ప్రభావ దేవాభ దిన దిన ప్రభా ఇంకా నీలో మేము ఎదగాల ప్రభావ అనేకులకు మేము సత్యం అనే స్వాత మేము ప్రకటించాల ప్రభావ దేవాభా ప్రతి ఒక్క ప్రజలకు కూడా మేము చూపించాల ప్రభావ దేవ వాళ్ళందరినీ కూడా ప్రభావం సత్యం ఈ ప్రభా దేవాయజ్ ప్రభా ప్రతి ఒక్క విడగడ ప్రభా నీ ఒక ప్రభా ప్రతి ఒక్క రుదలు కడగబడాలా ప్రభా దేవాజ ప్రభా ఇంకా మాలో ఇంకేదైనా ఏమైనా వస్తువు ఉంటే మా ప్రభా తీసివేయండి ప్రభా దేవా నీకు ఇష్టానుసరంగా మేము నడుచుకోవాలా నీ చిత్తానుసరంగా ప్రభా ప్రభ ఇంకా దినదిన ప్రభా మేము పట్టుదలగా ప్రార్థించాలా పట్టుదలగా వాక్యాలు చదవాలి కండి కూడా ప్రభా మేము పట్టుదలగా నడుచుకునేలాగా ప్రభా మీరు మాకు సహించి దేవాయసు ప్రభా మరి వాక్యం చేత మీరు మాట్లాడారు ప్రభ అడిగితే ప్రతి ఒక్కటి చేభా దేవాస ప్రభా మరి నీ శక్తి ప్రభ నూతన బలము శక్తి చేత మాకు నేను పండుగ ప్రభా దేవాచు ప్రభ దినదిన ప్రభా నీలో ఎదగాల ప్రభా దేవాస ప్రభా సమయం తక్కువగా ఉంది ప్రభా దేవాన్ని యొక్క రాకడే ఎంత త్వరలో ఉంది కాబట్టి ప్రభ మేము సిద్ధపడాల ప్రభా అనేక ఆత్మలు కూడా ప్రభా సిద్ధపరిచేవారిలాగా మేము తయారు చేయాలా ప్రభా దేవాయప్రభ అదంతా కావాలంటే కూడా ప్రభా నీ శక్తి మాకు కావాల ప్రభ దేవాయతు ప్రభావ మరి నీ యొక్క శక్తి ప్రభావం మాలో ఇంకా ఎక్కువ ఎదుగు ఎదుగుటకు సాయపడండి ప్రభావ దేవాయ ప్రభావ అడిగడిగిన ప్రభా యొక్క అస్తమ తోడించి నడిపించడం ప్రభావ దేవాయచ ప్రభావ ప్రతి అన్నిల బిడ్డలు మీరు మార్చుకొని ప్రభావ ఆ కాంగ్రికేషన్ నుంచి ప్రభావ యొక్క బిడ్డని బయటికి లాక్కండి ప్రభావ నీ యొక్క లక్ష వారి ముద్రించుకోండి ప్రభావ ఇట్లా స్తో నీకు వెళ్ళాల్సండి దేవాయత్ ప్రభావం ప్రతి ఒక్క మరి నీకు నచ్చిన లాగా నడుచుకున్న వారి ఇలాగా తయారు దేవాయచుకుమ ఎవరికి మేము భయపడదు ప్రభా ధైర్యంగా చువాత ప్రకటించాలా దేవాయచు ప్రభావ మీ యొక్క శక్తి ప్రభా ఎలా మాలో నివసించాలా ప్రభా దేవాచుకుభ మేము ఎప్పుడు వెలిగే వారిలాగానే ఉండాల ప్రభావ మేము ఎప్పటికీ ప్రభావ వెలుగుతూనే ఉండాల ప్రభా అనేకలను వెలిగించే ఆ విధంగా మీరు మాకు తయారు చేసే మరి నీ యొక్క పరిశుద్ధతల ప్రభా మమ్మల్ని ముద్రించి పెట్టుకోమని నీ యొక్క అక్కడికి సిద్ధపరచుకోమని ఏచుకు నామంలో ప్రార్థిస్తుందండి ఆమెన్ సూత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి సంపన్నుడ మహోన్ను తండ్రి మహేశ్వరి యొక్క దేవ కృపమైడ నికే స్థుతులు సోద్రమైన గొప్ప దేవ నా తండ్రి ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీలకి నిలబెట్టుకున్నారు ప్రభా దివారాత్ మమ్మల్ని కాచి కాపాడి యొక్క నూతన దీని మీరు మాకు అనుగరించినారు గొప్ప దేవ నీకు వర్ణాలు మీ కృప వెంబడి కృపను మాకు అనుగరిస్తూ మమ్మల్ని ఎంతగానో ప్రభా మీరు బలపరుస్తున్న విధానం బట్టి నీకు వర్ణాలు ఇస్తాయ్యా నికే స్థుతులు శ్రోతాలు అర్పించుకుంటున్నయన నత మహిమ ప్రభావములు మహాతేజస్ మహైశ్వర్యం యుగ యుగంలో నీకే కాలుగుయా ఈ యొక్క మధ్యకాల సమయంలోనైనా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రవ్వా గొప్ప దేవానికి సమస్త మీద మీరు మాకు అధికారం ఇచ్చిన అధికారం మీ మహిమ కొరకు మేము వాడుకోవాలా అనేకులకు మీ జీవజలం మేము తీసుకొని ఇవ్వాలా ప్రవ్వా ఆ రీతిగా మమ్మల్ని తయారు చేయమని ప్రాదిష్టమైన మీకు అంగీకారంగా మేము మేము ప్రవణ మీరు మమ్మల్ని మీ వశం చేసుకొని ప్రవ్వ నా దేవ నా ప్రభానికి వందలేసాయా భయంకరమైన శ్రమల కాలంలో మేము ఉంటుండే కదా ప్రభావ ప్రతి దశలో మేము జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలా ఎందుకంటే మీరు మీరు అన్నారు ప్రభావ నా తను ఏసే ప్రభా నా ప్రియ కుమారుడు మీరు మీరు అన్నారు వేసే ప్రభావ నైనా ఏసయ మేమందరం మీ ప్రియ కుమారుల మీద కనుక ప్రభావ మీ లోకాదీతంగా ప్రతి దశలో మీకు అంగీకారంగా జీవించాలా పరిశుద్ధం యథార్థంగా జీవించాలా మరి విశేషంగా ప్రభావ ఒక పని కొరకు మమ్మల్ని లోకంలో తీసుకొచ్చినైనా దాంట్లో మీరు సంపూర్ణంగా నిమగ్నమై ప్రభావ ఆకలి మేము తీర్చుకోవాలా ప్రభావ తన్ని చిత్తాన్ని నాకు ఆహారం అయిందని మీరు అన్నారు ప్రభావ కాబట్టి నైనా మీ చిత్తాన్ని మేము చేసి బిడ్డగా మేము ఉండాలా నశించిపోతున్న ఆత్మల కొరకు మీకు అన్ని రుచి మేము ప్రార్థించాలా అనేకులకు రక్షణ సువార్త ప్రకటించి అనేకులు మీ చింత నడిపించాలా ప్రభ అలాంటి కృపను మాకు అందరికి మమ్మల్ని ఇంకా బలపరిచే ప్రవ్వ అయినా మా శక్తికి మించిన ప్రయాణం మీరు మాకు ఇచ్చిన ఆ ప్రయాణం కొరకు మీరు సిద్ధపడాలా మరియు విశేషంగా అనేకులు మీరు అలాంటి సేవా జీతంలో నడిపించండి ప్రతి దశలోనైనా మా హృదయాలు మీకు అంగీకారం ఉండాలా పరిశుద్ధంగా జీవించాలా మాలో ఇంకేమైనా బలహీతులు ఉంటే మీ ఆయసకరం ఉంటే తొలగించండి మరుదేళ్ళ సరి చేసినైనా మీకు సంపూర్ణత సరళత పరిశుద్ధత్తు నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ మీరు ఆకలి సిద్ధపరుచుకోమని త్వరలో రాన్న ఏస్తు క్రీస్తు పరిశుద్ధ నామం ఉన్న ప్రాదిష్టాం తంది అమేన్ పరిశుద్ధుర దేవా బంధనాలు వేసాయా కృపగల తండ్రి స్తోత్రాలనైనా స్తోత్రాలు కూడా మీకే వందనాలనైనా ప్రభు ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావం మీరు మాతో మాట్లాడినందుకు వాళ్ళు బలపరుస్తున్నందుకు మీకు ఎంతో బంధనాలు అయినా మా స్వరం వింటున్నారు మీరు స్వరం మాకు వినిపింపజేస్తున్నారు మీకు ఎంతో బంధనాలు వేసాయా శ్రమల కాలంలో మేము ఎట్లా జీవించాలన్నా మరోసారి మార్గం చూపించారు ఏ రీతిగా ఇతరులకు ఇతరుల భాగోలు ఆలోచించలాగా ఏ రీతిగా వారికి సువార్థ ప్రకటించాలి రీతిగా వారిని ఊపడ ఆదరించాలన్నా మీరు మాకు మరోసారి చూపిస్తుంది మీకు ఎంతో బంధనాలు మీ మైమార్గంగా మీ ఇచ్చిన అధికారాన్ని వాడిలాగా సహపడమని ప్రార్థిస్తున్నాం దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం నేను ప్రతి వారి సేవలు నడిపించండి అనేకులను రక్షణ నడిపించాలా ఎంతో ఆత్మలను సంపాదించుకొని రావాలా ఈ గుంపు దశల ప్రభ మీరు అక్కడింత సమీప ఉంటుండగా త్వరగా సిద్ధపడే అనేకలు సిద్ధపరిచేసే వాళ్ళ నడిపించమనిస్తున్నామ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మన ప్రభు ఏక ఇస్తక కృపా సంబంధం నడిపింపు మనందరికీ సతకాలం మెయిన్ ప్రైజ్ లాడబడ అందరికి స్ట్రెస్ కి ప్రైజ్ రాైజ్